అసలు ఏం జరిగిందంటే పదవ అధ్యాయం రెవెన్యూ బోర్డుకు శ్రీముఖం నేను ఏడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ టొబాకో కంపెనీ ఐటీసీకి ధారా చేశాను పంతొమ్మిది వందల ఖమ్మం జిల్లాలో భద్రాచలం పేపర్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఐటీసీకి నేను ఏడు ఎకరాలు అప్పగించిన విధానం రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన రెవెన్యూ బోర్డు దృష్టిలో నేరమైంది రెవెన్యూ బోర్డు ప్రథమ సభ్యుడు కృష్ణస్వామి నా మీద అధియోగాలు మోపారు సామాన్యుడికి వంద గజాలు ఇవ్వాలంటేనే సావా లక్ష ప్రశ్నలు వేసి సంవత్సరాల తరబడి తిప్పుకునే జిల్లా రెవెన్యూ కలెక్టర్ నిబంధనల్ని తుంగలో తొక్కి ఒక పారిశ్రామిక సంస్థకి ఏడు ఎకరాలు ఎలా దోచిపెట్టాడు అందుకే పివిఆర్కే ప్రసాద్ మీద కఠినమైన క్రమశిక్షణ తీసుకోవాల్సింది అంటూ కృష్ణస్వామి గారు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు రెవెన్యూ బోర్డు ప్రథమ సభ్యుడు నా మీద క్రమశిక్షణ చర్యకు సిఫార్సు చేసిన విషయం గురించి కెసుబ్రహ్మణ్యం గారు నాకు టెలిఫోన్ చేసి హెచ్చరించారు అప్పటికి సుబ్రహ్మణ్యం గారు కూడా రెవెన్యూ బోర్డులో మెంబర్ అయ్యారు కానీ అందరిలోకి జూనియర్ అయిన ఐదవ సభ్యుడు నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ అయినంత మాత్రాన ఆయన నాకు టెలిఫోన్ చేసి ఉండనక్కర్లేదు కానీ చేశారు ఎందుకంటే నేను ఐఏఎస్ అధికారిగా అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఆయన దగ్గరే మొట్టమొదటి శిక్షణ పొంది ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో నా మీద ఆయనకు ఒక సోదర వాత్సల్యం కూడా సుబ్రహ్మణ్యం గారు హెచ్చరికను విని నేను నాన్పడిపోయాను ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి సుబ్రహ్మణ్యం గారు చెప్పుకుంటూ పోయారు అట్రాల్ ఒక జిల్లా కలెక్టర్ అయినంత మాత్రాన వాడిష్టమైన వందల కొద్ది ఎకరాలు గుత్తగా అని కృష్ణస్వామి గారు నీ మీద నిప్పులు గొక్కుతున్నాడు రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో జిల్లా కలెక్టర్ అంటే ఒక డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి కదా నువ్వు నీ పరిధిని దాటిపోయి జాయింట్ సెక్రటరీ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ బోర్డు మంత్రి మండలి స్థాయిని కూడా దాటిపోయి రూల్స్ రెగ్యులేషన్స్ కి స్వస్తి చెప్పి ఒక నవాబు లాగా వందలాది ఎకరాలని ఐటీసీకి కట్టబెట్టావని ఇప్పుడు నీ మీదే క్రమశిక్షణ చర్య తీసుకోకపోతే రెవెన్యూ యంత్రాంగంలో ఎవరికీ ప్రభుత్వం వంటి భయం గాని నియమ నిబంధనల పట్ల గౌరవంగాని ఉండవని ఆయన విరుచుకుబడుతున్నాడు ఒక్కసారిగా నీరసం నిస్సత్వా నన్ను అయిపోయింది కమ్మం జిల్లా కలెక్టర్ గా ఇన్నాళ్ళు సంపాదించుకున్నానుకుంటున్నా కాస్తో కూస్త మంచి పేరు ఏదన్నా ఉంటే అది దీనితో తుడిచిబెట్టుకుపోయింది ఒకసారి ప్రభుత్వం క్రమశిక్షణ తీసుకుందంటే అది సర్వీస్ రిజిస్టర్ లో రికార్డ్ అవుతుంది దినేష్ అక్కడితో భవిష్యత్తులో ఏ మంచి పోస్టింగ్కి అవకాశం వచ్చినా ప్రమోషన్ రావాల్సిందా అది సైన్ ధౌడిలా అడ్డం పడుతూనే ఉంటుంది పంతొమ్మిది వందల నేను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేటప్పుడు మన రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పేరుని ప్రతిష్టాత్మకమైన సింగరేణి కాలరీల సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే గతంలో ఆయన బంగారు విగ్రహాల కేసులో దీర్ఘకాలం సస్పెన్షన్ లో కారణంగా ఆయన పేరుని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఒక విధంగా కృష్ణస్వామి గారి కోపానికి కారణం లేకపోలేదు ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలంటే ఒక్కొక్క కుటుంబానికి ఇంత భూమి అది కలెక్టర్లే ఇవ్వచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉంది ఒక ప్రభుత్వ సంస్థ నుండి ఇంకొక ప్రభుత్వ సంస్థకు భూమి బదిలీ చేయాలన్న ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ప్రభుత్వ భూమిని ఇంకొక ప్రభుత్వ సంస్థకు ఇవ్వాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలి కానీ సామాన్యంగా కలెక్టర్లు భూమిని అత్యవసరంగా అలా మరో శాఖకు ఇచ్చిన తదనంతర ఆమోదం కోసం ప్రభుత్వానికి రాయడం ఆనవాయితీ ఇవన్నీ ఏదో ఎకరం రెండు ఎకరాల విషయం ప్రభుత్వ భూమిని ప్రైవేటు వారికి ఇవ్వాలన్నా ప్రైవేటు సంస్థలకు కర్మాగారాలకు ఇవ్వాలన్నా ప్రభుత్వం ఆమోదించి తీరాల్సిందే అందుకే ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని మార్కెట్ రేటు ఎంత ఉండాలన్న విషయాన్ని రెండింటినీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది భూమి విలువ గనక పరిమితి దాటితే నిర్ణయం తీసుకోగలిగింది రాష్ట్ర మంత్రి మండలే ఇంకెవ్వరికీ అధికారం లేదు భూమి మార్పిడి విషయంలో ఇవి నిబంధనలు వాటిని అతిక్రమించి ఏడు ఎకరాలకు పైగా భూమిని ఖమ్మం జిల్లాలోని బూర్గుంపాడు తాలూకాలో భద్రాచలం దగ్గర గోదావరికి పడవకు వైపున గల గ్రామం దగ్గర ఐటీసీ వారికి పేపర్ ఫ్యాక్టరీ పెట్టడానికి అధ్యయనం చేశానన్నది ప్రస్తుత అభియోగం చేశానా అంటే చేశాను అది నిజం ఎందుకు చేశాను ఏ పరిస్థితిలో చేశాను ఎలా చేశాను అన్నది రెవెన్యూ బోర్డు ప్రథమ సభ్యుడు గారికి అక్కర్లేదు చేయడానికి అధికారం కలెక్టర్కి లేదు కానీ చేశాడు కలెక్టర్కి రెవెన్యూ బోర్డుకే లేదు రెవెన్యూ కార్యదర్శికి లేదు రెవెన్యూ మంత్రి గారికి లేదు చివరికి మంత్రి తీర్మానించాలి కానీ కలెక్టర్ తగుదనమ్మా అని కాకుండా భూమిని కంపెనీ వారికి స్వాధీనం కూడా చేశాడు ఆ రోజుల్లో రెవెన్యూ బోర్డు చాలా శక్తివంతమైన పరిపాలన వ్యవస్థ బోర్డులో ఐదుగురు సీనియర్ ఐసిఎస్ ఐఏఎస్ అధికారులు ఉండేవారు ప్రథమ సభ్యుడు అందరికన్నా సీనియర్ చీఫ్ సెక్రటరీ తర్వాత సీనియారిటీలు ఆయనే పెద్ద రెవెన్యూ సెక్రటరీ కన్నా సీనియర్ రెవెన్యూ విషయాల తుది నిర్ణయాలు బోర్డువే దాదాపు ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఈ ప్రథమ మెంబరు అధ్యక్షతన సమావేశమై ఐదుగురు సభ్యులు సామూహికంగా తీసుకుంటారు పూర్వం బ్రిటిష్ వారి పరిపాలనలో ఏర్పాటైంది వ్యవస్థ భూ విషయాలు భూమి శిస్తూ వాణిజ్య పనులు ఎక్సైజ్ వ్యవహారాలు అబ్కారీ మత్తు పానీయాలపై పనులు స్టాంపులు రిజిస్ట్రేషన్లు నీటి పారుదల పనులు ఇలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా దాదాపు ఈ బోర్డు పరిధిలో ఉండేది కలెక్టర్లు వీరి అధీనంలో కలెక్టర్లు వాళ్ళ ఆఫీసుల తనిఖీ ఇన్స్పెక్షన్ కూడా ఈ ఐదుగురు బోర్డు మెంబర్లే చూసేవారు కానీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వ విధానాలు మారి ప్రభుత్వం సంక్షేమ రాష్ట్రంగా రూపొందిన తర్వాత కలెక్టర్ల బాధ్యతల్లో మార్పులు వచ్చి రెవెన్యూ కలెక్టర్లు డెవలప్మెంట్ కలెక్టర్లుగా రూపుదిద్దుకున్న తర్వాత ఈ రెవెన్యూ బోర్డు అధికారాలు కొంత తగ్గిపోయాయి ప్రభుత్వ కార్యక్రమాలు మారినా పనిచేసే పద్ధతులు మారకపోవడంతో బోర్డులో నిర్ణయాలు త్వరగా కావడం లేదని వారికి వ్యవస్థ పట్ల అభివృద్ధి తత్వం లేదని మారిన పరిస్థితుల్లో అసలు బోర్డు ఉనికి ప్రశ్నార్థకమని ఇలా విమర్శలు వస్తున్నాయి ఏమైనా కలెక్టర్గా నేను తీసుకున్న నిర్ణయాన్ని అంటే ఏడు వందల ఎకరాలు భద్రాచలం పేపర్ మిల్స్ కోసం ఇచ్చేసిన విషయాన్ని నిర్ధారించమని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ ప్రతిపాదనని నిర్దిష్ట పాలనా యంత్రాంగ మార్గంలో పంపి ఉండాల్సిందే అంటే బోర్డుకు పంపి వారి ఆమోదంతో ప్రభుత్వానికి పంపవలసింది బహుశా నా ప్రతిపాదన రెవెన్యూ బోర్డుకి వెళ్లేసరికే నేను భూమిని అప్పగించేయడం రెవెన్యూ బోర్డు సభ్యుడి ఆగ్రహానికి గురైంది బోర్డులో జూనియర్ సభ్యుడైన సుబ్రహ్మణ్యం గారికి నేనంటే అభిమానం కానీ బోర్డులో అది ఆయన సబ్జెక్టు కాదు భూ విషయాలు చూసేది ప్రథమ సభ్యుడే ఆయన గనక తన మనసు ఇప్పకుండా ఉంటే సుబ్రహ్మణ్యం గారు నన్ను వెనకేసుకురావడానికి తప్పక ప్రయత్నించేవారే కానీ పరిస్థితులు ఆయన చేతిలో లేవు నన్ను అనుకూలించలేదు పాపం శిష్యుడికి చేయగలిగిన సహాయం ముందు హెచ్చరిక చేయడం ఒక్కటే సుబ్రహ్మణ్యం గారు చెప్పేది చెప్తున్నారు నాకు ఇంకేమీ తలకెక్కడం లేదు సర్వీస్ హేస్టర్లోకి ఎక్కబోతున్న బ్లాక్ మార్క్ ఒక్కటే మధ్యలో సుబ్రహ్మణ్యం గారు మాట్లాడడం ఆపారు ప్రసాద్ వింటున్నావా ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాను సార్ సార్ వింటున్నాను అన్నాను యాంత్రికంగా ప్రసాద్ అసలు జరిగింది ఏమిటో చెప్పు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నారు నేను మెల్లగా తేరుకుని జరిగిందంతా చెప్పాను ఈ విషయం దాదాపు సంవత్సరం పైగా నడుస్తూనే ఉంది ఐటిసి కంపెనీ వారు ఒక పేపర్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించడం కావలసిన సదుపాయాలన్నీ మేము కలుగజేస్తాం మా రాష్ట్రంలో పెట్టండి అని వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించడం దానిపై వారి నిపుణుల బృందం కొన్ని జిల్లాలు పర్యటించి ఖమ్మం జిల్లాలో పెట్టాలని నిర్ణయించడం కొన్ని మాసాల క్రితం జరిగింది ఖమ్మం జిల్లాలో కూడా రెండు ప్రదేశాలు గోదావరికి ఇటువైపున అటు భద్రాచలం వైపున కూడా అనుకూలమైన నిపుణుల బృందం అభిప్రాయపడింది ఆ సలహా మేరకు ప్రభుత్వంలో పరిశ్రమల శాఖతోనూ మంత్రులతోనూ ముఖ్యమంత్రులతోనూ కొన్నిసార్లు చర్చలు కూడా జరిగాయి ఆ చర్చల సారాంశం ఏమిటంటే రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బిపి రామారావు గారి అధ్యక్షతన రెవెన్యూ కార్యదర్శి ఇరిగేషన్ శాఖ కార్యదర్శి విద్యుత్ శాఖ కార్యదర్శి పరిశ్రమల శాఖ కార్యదర్శి ఐటిసి ప్రతినిధి సభ్యులుగా ఉన్న ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలి ఈ కమిటీ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి ఫ్యాక్టరీకి ఎంత భూమి ఇవ్వాలి మార్కెట్ రేటు ఎంత ఉండాలి ఆ మార్కెట్ రేట్ ఎలా చెల్లించాలి నీటి సరఫరా విద్యుత్ సరఫరా ఎలా ఇవ్వాలి మురుగునీటిని ఏ రకంగా బయటకు పంపాలి ఇవన్నీ పరిశీలించాలి ఈ కమిటీ రెండు మూడు సార్లు ఖమ్మం జిల్లాలో పర్యటించి సారపాక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ ఉన్న ఏడు వందల ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని ఫ్యాక్టరీకి ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించిన మార్కెట్ ధరని ఫ్యాక్టరీ వారి చెల్లించవలసి ఉంటుందని ఆ చెల్లించవలసిన ధనాన్ని ప్రభుత్వం తరఫు వాటాధనంగా పెట్టుబడిలో చూపించాలని ఇలాంటి అంశాలతో సిఫార్సులు చేసింది ఆ సిఫార్సుల్ని ప్రభుత్వం పరిశీలించి మంత్రివర్గానికి పంపి సూత్రప్రాయంగా ఆమోదం తీసుకుని ఆ విషయాన్ని ఐటీసీకి తెలియపరచడం జరిగింది ఈ మధ్యలో నేను కాకినాడలో మా మామగారింటికి వారం రోజుల సెలవు మీద వెళ్లాను అది రెండు నెలలుగా కామెర్ల వ్యాధితో దెబ్బతిన్నాను దానికి తోడు సంజయ్ గాంధీ ఖమ్మం పర్యటన దృష్ట్యా డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నా తీసుకోలేకపోయాను ఆ సెలవు వాడుకోలేని కారణం వల్ల ఆ కార్యక్రమం ముగియగానే ముఖ్యమంత్రి అంగీకారంతో పూర్తి విశ్రాంతి తీసుకోవడానికి కాకినాడ వెళ్ళాను కాకినాడ వెళ్ళిన నాలుగో రోజున ముఖ్యమంత్రి గారి నుంచి కాకినాడకు టెలిఫోన్ వచ్చింది మా మామగారింట్లో అప్పట్లో టెలిఫోన్ లేదు తూర్పు గోదావరి కలెక్టర్ గారి ద్వారా కబురు చేరింది కలెక్టర్ గారింటికి వెళ్ళి అప్పుడు కలెక్టర్ యుబి రాఘవేంద్రరావు అనుకుంటాను ముఖ్యమంత్రితో మాట్లాడాను ప్రసాద్ నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు ఏమి అనుకోకు మనకి చాలా ముఖ్యమైన విషయం వంద కోట్ల రూపాయలు పైగా పెట్టుబడితో ఎన్నో ఉద్యోగ అవకాశాలతో ఒక ఫ్యాక్టరీ వచ్చే అవకాశం ఉంది ఐటీసీ చైర్మన్ హక్సర్ టెలిఫోన్ చేశారు రేపు కొత్తగూడెంలో వాళ్ల బోర్డు సమావేశమై పేపర్ ఫ్యాక్టరీకి స్థలాన్ని పరిశీలించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టే విషయమై తుది నిర్ణయం తీసుకుంటారట మన అధికారులకు చెప్పి తగిన ఏర్పాట్లు చేయమని కోరాడు ఇతర ఏర్పాట్లనే నేను జయించాను సింగరేణి కాలనీ చైర్మన్ బిఎన్ రామన్ అక్కడే ఉండి ఐటీసీ బోర్డు వాళ్ళందరికీ వసతి మీటింగ్ ఏర్పాట్లు భోజనాలు మొదటి అన్ని చూసుకుంటాడు పరిశ్రమల శాఖ నుండి విపి రామారావు గారిని పంపిస్తున్నాను రాష్ట్రానికి ఖమ్మానికి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం నాకున్న సమాచారాన్ని బట్టి ఐటీసీ వారు ఒరిస్సాలోను మధ్యప్రదేశ్లో కూడా స్థలాలు చూశారు ఈ ఫ్యాక్టరీ మనకే రావాలి ఈ ఫ్యాక్టరీ ఉనికి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఉద్యోగాల కల్పనకి విపరీతంగా దోహదపడుతుంది అందుకే నువ్వు వెళ్లాలి నీకు దగిన సదుపాయాలు కల్పించమని రాఘవేంద్ర చెప్పాను అతను నీ కారు ఏర్పాటు చేస్తాడు వెంటనే బయలుదేరి కొత్తగూడెం వెళ్లి అంతా సానుకూలం అయ్యేట్టు చూడు కామెర్ల నుంచి తేరుకోవడానికి నీకు విశ్రాంతి అవసరమని నాకు తెలుసు ఈ పని అవగానే పది రోజులు లీవ్లో వెళ్దూ గాని అన్నారు ఏమంటాను సరే అన్నాను కలెక్టర్ బంగ్లా నుంచే ఖమ్మం ఇన్ఛార్జీ కలెక్టర్ బెనర్జీ తోటి సబ్ కలెక్టర్ తోటి మాట్లాడి అన్ని వివరాలు రెడీగా ఉంచమని భూమి గుర్తించడానికి జెండాలు పాటించమని ప్రభుత్వ స్థలంలో రిజర్వ్డ్ ఏమైనా ఉంటే అది కబ్జాల ఏదైనా భూమి ఉంటే అది అన్నిటికీ విడివిడిగా రంగుల జెండాలు పాటినై రాత్రికి నన్ను కొత్తగూడెంలో కలుసుకోమని చెప్పి నేను వెంటనే కొత్తగూడెం బయలుదేరాను మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం సింగరేణి కాలరేజీ బోర్డు రూమ్ లో ఐటీసీ చైర్మన్ ఎనిమిది మంది డైరెక్టర్లు కలెక్టర్గా నేను కలిసి చర్చలు జరిపాం తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటలకు అందరం కలిసి ఫ్యాక్టరీ కోసం నిర్దేశించబడిన స్థలాన్ని సందర్శించటం తర్వాత వారు ప్రత్యేకంగా బోర్డు సమావేశంలో చర్చించడం బిఎన్ రామన్ గారు ఇచ్చిన విందులో పాల్గొనడం అన్ని బాగానే జరిగిపోయాయి ఇక భూమి విషయంలో సందేహాల నివృత్తికి కలెక్టర్తో చర్చలు మొదలు హక్సర్ గారు నా చూసి ఏమంటారు కలెక్టర్ గారు అన్నారు నేనేమంటాను ఆయన ఏమైనా విషయం అడిగితే సమాధానం చెప్పగలను నేను విన్నది ఈయన చాలా పలుకుబడిగల మనిషి ఇందిరాగాంధీకి వారి కుటుంబానికి చాలా కావలసిన వారు పట్టుకున్న పని అయ్యేందాకా వదిలే స్వభావం కాదు ఆలస్యం సహించే అలవాటు లేదు ప్రభుత్వం అన్నా ప్రభుత్వాధికారులన్నా అంత గౌరవం లేదు అన్ని విషయాల్లో అనవసరంగా జాప్యం జరుగుతూ ఉంటుందని పరిశ్రమలు ఏర్పడటానికి కలిగే అవరోధాలకు ముఖ్య కారణం ప్రభుత్వం అని దృఢమైన నమ్మకం గలవాడు ఆయనకు వెంగళరావు గారు నచ్చారు ప్రభుత్వం తరఫున వెంబడిబడి పరిశ్రమలకు పాటుపడుతున్నారని ఆయన నమ్మకం ఈ ఫ్యాక్టరీ ఆంధ్రకు రావడానికి వెంగళరావు చూపిన చొరవే కారణం అని ఆయన భావం అక్కడ నుంచి మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది ప్రభుత్వం నుంచి భూమి రావడానికి ఎంతకాలం పడుతుంది నేను విన్నది సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతుందని భూమి ఇచ్చిన తర్వాత కూడా కోర్టుల్లో లిటిగేషన్ ఇబ్బందులు ఉన్నాయని మొదట నిర్ణయించిన ధరల కోర్టులు చాలా రెట్లు రేట్లు పెంచితే ఆ ప్రకారం సంవత్సరాల తర్వాత పరిశ్రమలు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుందని విన్నాను అన్నారు హక్సర్ ప్రైవేటు రైతుల నుండి పరిశ్రమల కోసం భూమిని భూ చట్టం క్రింద తీసుకుంటే మీరు చెప్పేది నిజం కోర్టులో పూర్తిగా నిర్ణయించబడే వరకు భూమి విలువపై సంశయాలకు తాగుంది కానీ మనం ఈ ఫ్యాక్టరీ తీసుకోబోయే స్థలం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏ నిర్ణయం చేస్తే అది ఫైనల్ ఇక రేటు విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ బట్టి భూమి విలువ నిర్దేశించబడుతుంది అన్ని విషయాలు చర్చించి కలెక్టర్ ప్రభుత్వానికి ఎకరానికి ఇంత అని విలువ కట్టి ప్రతిపాదన పంపుతారు దాన్ని సాధారణంగా ప్రభుత్వం అంగీకరిస్తుంది ఒకసారి ప్రభుత్వం అంగీకరిస్తే ఆ రేట్ ఫైనలే అందులో ఇంకేమీ మార్పులుండవు ఇవేళ మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడాన్ని నిర్ణయించాం అని మీకు తెలిసే మేము ఫ్యాక్టరీ పని ప్రారంభించాలంటే పూర్తి చేయాల్సిన లాంఛనాలు అనుసరించాల్సిన విధానాలు తెలుసుకోవచ్చా ఈ భూమిని ఉన్నత స్థాయి కమిటీ వస్తోందన్నప్పుడే సర్వే చేయించి చుట్టూ బౌండరీ రాళ్లు పాటించాం ఉదయం మీరు చూశారు కదా అందులో వివిధ రంగుల్లో జెండాలు పాతి ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఫారెస్ట్ భూములు రైతుల ఆక్రమణలోని భూములు ఇళ్లు ఆక్రమణలో ఉన్న భూములు విడిగా చూపించడం అయింది ఇతరుల ఆక్రమణలోని ముప్పై ఎకరాలు విషయంలో నిబంధనల ప్రకారమే పోతే వారికి నోటీసులు జారీ చేసి ఆక్రమణదారులుగా నిర్ణయించి వారిని భూమి నుంచి తొలగించడానికి ఉత్తర్వులు జారీ చేసి ఖాళీ చేయడానికి గడువు పూర్తయిన తర్వాత వారు ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తాం ఆ తర్వాత మీకు ఇవ్వగలం దీనికి కొంతకాలం పట్టవచ్చు ప్రభుత్వంలో కాలం అంటే ఎన్ని సంవత్సరాలు ఇది సంవత్సరాలు పట్టదు ఆక్రమణదారులు కోర్టుకు వెళ్ళి ఏదైనా స్టే పట్టుకు వస్తే తప్ప కోర్టుకు వెళ్తే ఎంతకాలం పట్టేది చెప్పడం కష్టం ఇంత అనిశ్చితంగా ఉంటే ఫ్యాక్టరీలు పెట్టడం కష్టం మాకు విషయాలు స్పష్టంగా ఉండాలి ఎన్నాళ్ళు పడుతుందో తెలియకుండా దిగితే ఫ్యాక్టరీ పెట్టుబడి రెండింతలు కావచ్చు కదా కానీ మీ విషయంలో ఇబ్బంది ఏమీ లేదే అదృష్టవశాత్తు ఆక్రమణలో ఉన్న ముప్పై ఎకరాలు ఒక మూలగా ఉంది ఏ ఇబ్బంది లేని ఏడు ఎకరాలు ఉన్నాయి కదా ఆ ఏడు వందల ఎకరాలకి మీరు మాకు స్వాధీనం చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలేమిటి సాధారణంగా ఈ భూమే కావాలని మీరు నిర్ణయించిన తర్వాత మీరు రాతపూర్వకంగా మీ నిర్ణయం తెలపాలి ఈ విషయంలో మీరు పరిశ్రమల శాఖతో డీల్ చేస్తున్నారు కనుక మీరు వారికి తెలియజేస్తే వారు మాకు పంపుతారు కానీ కాలం కాకుండా మీరు మాకు కూడా ఒక కాపీ ఇచ్చి రిపోర్ట్ త్వరగా పంపమని అడగవచ్చు లేదా మీకు మీరు ఇప్పుడే రాతపూర్వకంగా ఇవ్వచ్చు ఇస్తే మేము తహసీల్దార్ స్థాయి నుంచి ఈ భూమి మీద ఎలాంటి అభ్యంతరాలు లేవని రిపోర్ట్ తెప్పించుకోవాలి దాన్ని అంచెలంచెలుగా ప్రభుత్వానికి పంపించాలి ఇవి అన్ని స్థాయిలు దాటుకుని మంత్రివర్గం ఆమోదం పొంది ఓ జీవో రావాలి అప్పుడు భూమికి విలువ నిర్ధారించి అది మీరు గట్టాక భూమిని స్వాధీనం చేస్తాం ఇవన్నీ ఈ దశాబ్దంలో అవుతాయా అని అక్సర్ హాస్యంగా నా వైపు చూశారు ఆయన మాటల్లోని వ్యంగ్యం అర్థం కాకపోలేదు రొటీన్లో జరిగితే ఒక సంవత్సరం బట్టవచ్చు త్వర త్వరగా తిరిగితే మూడు నెలల్లో పూర్తి చేయవచ్చు అన్నాను ప్రసాద్ గారు మీకు అర్థమయ్యే ఉంటుంది వందల కోట్ల వ్యయంతో కర్మాగారాలు పెడుతున్నప్పుడు ఒక సంవత్సరం అంటే అన్ని అంచనాలు తారుమారు కావచ్చు మిషనరీ ఖరీదు పెరగవచ్చు అప్పు ఖర్చు వడ్డీ రేట్లు పెరగవచ్చు ముడి సరుకు ఉత్పత్తుల ధరల్లో మార్పులు వచ్చి అసలు కర్మాగారం పెట్టాలా వద్దా అన్న మేము రావచ్చు ఇన్ని అనిశ్చిత అంశాలలో పరిశ్రమను పెట్టడం కష్టమే మీ విషయంలో నిర్ణయాలన్నీ అయిపోయినాయి కానీ మీరు కూడా ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకోవాలి కదా మిషనరీ సప్లైయర్ చూసుకోవాలి సివిల్ కాంట్రాక్టర్ ఎంచుకోవాలి ఫ్యాక్టరీ డిజైన్ తయారు చేసుకోవాలి దీనికంతా మూడు నెలలైనా పడుతుంది కదా అంత లోపల మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుని మూడు నెలల్లో మీకు భూమిని స్వాధీనం చేస్తాం ఈ వేళ భూమిని మీకు ఇచ్చినా ఖాళీ ఉంచడం తప్ప మీరైనా ఏముంది అని నేను కొంచెం దూకుడుగానే చెప్పాను నా ఉదయం మీరు మూడు నెలల్లో ఇవ్వలేరని కాదు ఇంత చేసి మేము అన్ని చక్కబెట్టాక ఏదైనా ఆలస్యం అయితే అన్ని అంచనాలు తారుమారు అవుతాయి అందుకని భూమి స్వాధీనం చేసుకోకుండా ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదేమో హక్సర్ సందేహం వ్యక్తం చేశారు నాకు ఆ పొంగుకొచ్చింది మీకు భూమి ఎప్పుడు కావాలో చెప్పండి ఆనాటికి మీకు స్వాధీనం చేసే పూచి నాది కానీ స్వాధీనం చేసిన మరునాటి నుంచి పనులు మొదలు నాకు హామీ ఇవ్వాలి అన్నాను హక్సర్ గారు అదో సవాలుగా తీసుకుని ప్రసాద్ మీరు ఇవాళ భూమిని స్వాధీనం చేస్తే రేపు ఉదయం పని మొదలు పెడతాం మీరు డీల్ చేస్తున్నది ఐటీసీతో అని మర్చిపోకండి అన్నారు నేను ఒక నిమిషం కూడా ఆలోచించలేదు ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు మీకు ఏడు ఎకరాలు స్వాధీనం చేయడం జరుగుతుంది ఈ గంటల మీరు నా పేరున ఈ స్థలం తీసుకుని పేపర్ ఫ్యాక్టరీ పెట్టడానికి నిర్ణయం చేశారని కలెక్టర్ నిర్ణయించే ధర అంగీకారమేనని ఒక లేఖ రాసి ఇవ్వండి ఈ లోపల మా జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ తహసీల్దారు మీకు భూమి స్వాధీనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు అన్నాను అంతే కొంతసేపు అంతా నిశ్శబ్దం కొంతసేపు తేరుకుని ఒకేసారి అందరూ మాట్లాడడం మొదలెట్టారు హక్సర్ నిర్ఘంత ఆశ్చర్యంగా నిజమేనా అన్నారు నిజమే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు మేము చేయాల్సిన పని కాగితలం చేసేద్దాం అన్నాను రామన్ గారు ఏర్పాటు చేసిన స్టెనోగ్రాఫర్ తో హక్సర్ నేను అప్పటికప్పుడు విడివిడిగా డిక్టేషన్ మొదలెట్టాం సబ్ కలెక్టర్ సహాయకాల తహసీల్దార్ని తీసుకుని సైట్కి పరిగెత్తాడు బెనర్జీ రూల్ పుస్తకం చూస్తూ ఇవ్వాల్సిన ఉత్తర్వుల గురించి పరిశీలన మొదలెట్టాడు లాంఛనంగా అందరం సాయంత్రం ఐదున్నరకు మళ్లీ ఫ్యాక్టరీ స్థలానికి వెళ్లి కంపెనీకి భూమిని స్వాధీనం చేశాం వారికి స్వాధీన పత్రాలు ఇచ్చి భూమిని తీసుకున్నట్టు వారి నుంచి సంతకాలు తీసుకోవడంతో ఆ కార్యక్రమం ముగిసింది ఆ రాత్రి పది గంటలకు ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ కేఎల్ ఛోగ్ కాలంలో అతను ఫ్యాక్టరీకి ఎండి ఐటీసీకి చైర్మన్ కూడా అయ్యాడు ఆ దగ్గరకు వచ్చి మా చైర్మన్ రేపు పని మొదలు పెట్టాలని పట్టుబట్టాడు ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు మీరు మా చైర్మన్ ఛాలెంజ్ చేశారో మా చైర్మన్ మిమ్మల్ని ఛాలెంజ్ చేశారో తెలియదు కానీ ఫ్యాక్టరీ గురించి అసందిగ్ధ పరిస్థితి పోయింది రేపు ఏ పని మొదలు పెట్టగలం అని అందరం ఆలోచించాం కనీసం ఒక మూల కాంపౌండ్ గోడైనా కట్టాలనుకున్నాం కాని కూడా ఇప్పటికిప్పుడంటే ఏం చేయాలో తెలియడం లేదు ఏం చేసినా నేనే చేయాలి నాకు అప్పగించారు ఇక్కడ వాళ్ళెంత కొత్త నేను అంతే కొత్త మీరు దప్పితే తెలిసిన వాళ్ళు కూడా లేరు అన్నాడు వెంటనే సింగరేణి ఎండి రామన్ గారితో టెలిఫోన్లో మాట్లాడి విషయం చెప్పి మీ చీఫ్ ఇంజనీర్ ఎవరినైనా పంపి కాంట్రాక్టర్ని చూసి పెట్టగలరా అని అడిగాను ఎందుకు చేయలేం తప్పకుండా ఇంకో ఐదు నిమిషాల్లో చీఫ్ ఇంజనీర్ మీ దగ్గరకు వస్తాడు ఏం గతనికి చెప్పండి చేయిస్తాడు అన్నారు గెస్ట్ హౌస్ పక్కనే సింగరేణి సీనియర్ అధికారుల నివాసాలు ఉన్నాయి చివ్గా అక్కడ ఉండగానే చీఫ్ ఇంజనీర్ అక్కడికి రావడం విషయం చెప్పడం మర్నాటి ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మంచి ముహూర్తంలో అందరం వెళ్లి ఐటీసీ వారి భద్రాచలం పేపర్ మిల్స్ పని ప్రారంభానికి చిహ్నంగా ప్రహరీ గోడ శంకుస్థాపనలో పాల్గొనడం జరిగిపోయింది నిజానికి అంతకుముందు కాకినాడ నుంచి కొత్తగూడెం చేరిన వెంటనే నేను ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడైన దీపీ రామారావు గారిని కలిశాను ఆయన కాకతాళీయంగా అన్న విషయం మన తరఫు నుంచి ఇవ్వాల్సిన అనుమతులన్నీ ఇచ్చాం స్థల సేకరణ విషయంలో ఎంత భూమి కావాలో అంత అక్కడ ఉందని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమని కావాల్సిన నీళ్లు విద్యుత్ శక్తి కూడా ఇస్తామని భూమి ఖరీదు ఐటీసీ వారు డబ్బు కింద చెల్లించర్లేదని కలెక్టర్ నిర్దేశించిన రేట్ ప్రకారం ఆ విలువని ఆ పేపర్ మిల్లు లో ప్రభుత్వ వాటాధనంగా చేయాలని మంత్రి మండలి ముందు ఏజెండాలో పెట్టాం వాటిని మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదించింది మీ దగ్గర ఆ తీర్మానం కాపీ ఉందా సార్ అని అడిగితే టైప్ చేయించి మరో కాపీ ఇచ్చారు మర్నాడు పొద్దున్న రేటు విషయంలో కూడా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఐటిసి వారి దగ్గర కలెక్టర్ నిర్ణయించిన భూమి రేటు మాకు సమ్మతం అని లిఖిత పూర్వకంగా తీసుకుంటే చాలు తీసుకున్నాను కదా ఆ రాత్రి వెంగళరావు గారికి జరిగిన విషయం ఫోన్ చెప్పాను కొంతసేపటికి ఆయన కార్యదర్శి రావు సాహిబ్ గారు నాకు టెలిఫోన్ చేసి ప్రసాద్ ఏమైంది చీప్ చాలా ఉత్సాహంగా ఉన్నారు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అన్నారు ఇలా జరిగింది ఇప్పటిదాకా అంటూ సుబ్రహ్మణ్యం గారికి వివరించాను ఇదంతా చెప్పి ఆయన్ని ప్రశ్న అడిగాను మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన విషయంలో నా మీద ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కృష్ణస్వామి గారు పట్టుబడుతున్నారు సార్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఆలోచనలో పడ్డారు మంత్రి ఈ ప్రతిపాదనని నువ్వు రెవెన్యూ బోర్డు ద్వారా పంపలేదన్న కోపం కావచ్చు లేదా సూత్రప్రాయంగా మంత్రి ఆమోదించినంత మాత్రాన ప్రభుత్వానికి ముందుగా చెప్పకుండా భూమిని అప్పగించేస్తావా అన్న ఆగ్రహం కావచ్చు లేదా ప్రభుత్వం నుండి భూమి అప్పగించకు ఆదేశాలు లేకుండా రెవెన్యూ బోర్డుకి కూడా తెలియకుండా ఏడు వందల ఎకరాల భూమిని అప్పగించేసామంటే ముఖ్యమంత్రి గారి దన్ను చూసుకుని విర్ర అనుమానం కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు అన్నారు సరే అనుకుని అన్నింటికి సిద్ధపడిపోయాను ఐఏఎస్ అధికారుల సర్వీస్ విషయాలన్నీ రెవెన్యూ బోర్డు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటాయి ఈ బోర్డులో ఉన్న వాళ్ళంతా ఐఏఎస్ అధికారులే బోర్డు ఉనికి నేను తప్పుపట్టలేను ఎందుకంటే పాలనా యంత్రాంగాన్ని అవాంఛనీయ రాజకీయ ఒత్తిడిల నుంచి కాపాడే రక్షణ కవచన లాంటిది రెవెన్యూ బోర్డు ఈ బోర్డు ఉండటం వల్లనే జిల్లాలోని శిస్థు వసుళ్ళు బదలాయింపులు పన్నుల వసూళ్లు వైరా అన్ని అంశాల్లోనూ జిల్లా కలెక్టర్ని జవాబారీ చేసి పాలనా యంత్రాంగాన్ని నడిపించడంలో రెవెన్యూ బోర్డు విశేషమైన అధికారాలు బాధ్యత ఉండేవి ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు దురదృష్టవశాత్తు ఇంతటి శక్తివంతమైన బోర్డు ప్రజాస్వామిక వ్యవస్థలో మారుతున్న కాలానికి అనుగుణంగా తన వ్యవహార శైలిని మార్చుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రగతి వేగం కుంటు పడుతుందని వెంగళరావు గారు ఆవేదన చెందేవారు ఏమైనా భద్రాచలం పేపర్ మిల్స్ భూమిని అప్పగించే విషయంలో నేను నిబంధనలను అతిక్రమించి రెవెన్యూ బోర్డు దృష్టిలో ఘోరమైన నేరం చేశాను నా మీద క్రమశిక్షణ తప్పదు రావు సాహెబ్ గారికి టెలిఫోన్ చేసి విషయం చెప్పాను కృష్ణస్వామి ఎట్లా ఎందుకు చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రికి రెవెన్యూ బోర్డు గురించి సదాభిప్రాయం లేదు నోటీస్ బోర్డు డిలే బోర్డు అబ్స్ట్రక్షనిస్ట్ బోర్డు అబ్సులేట్ బోర్డ్ అంటూ ఉంటారు నువ్వు ఐఏఎస్ ఆఫీసరు కాబట్టి నీ మీద చర్య తీసుకోవాలంటే సీఎం అనుమతి కావాలి కదా ఆయన చూసుకుంటారులే అన్నాను అంతే వారు రెండు తర్వాత రావు సాహెబ్ గారి నుంచి టెలిఫోన్ చీత్ కు చాలా పాపం వచ్చింది నీ కాదులే రెవెన్యూ బోర్డు వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు పైగా చేసేవారి మీద క్రమశిక్షణ చర్య ఇలా కాలం చేయలేని బోర్డులతో కాలం చెల్లిన ఆలోచనలతో జరిగేది ఎట్లా అన్నారు ఆయన స్వయంగా ఫైల్లో పెద్ద ఎండార్స్మెంట్ చేశారు ఏమనంటే ఇట్ ఈస్ అదర్ ఇన్సిస్టెన్స్ వేర్ ద రెవెన్యూ బోర్డ్ హ్యాస్ జస్టిఫైడ్ ఇట్స్ ఓన్ ఎబాల్యూషన్ రెవెన్యూ బోర్డు రద్దు చేయబడాలని చెప్పడానికి ఇది మరో దృష్టాంతం యాదృచ్ఛికంగా ఆ తర్వాత కొద్ది మాసాలకే రెవెన్యూ బోర్డు రద్దయింది